సో వెరీ టఫ్ కనుక ఈ శాంతి అనే మనస్సు యొక్క స్థాయిలో ఉండే శాంతి చాలా బ్రిటిల్గా ఉంటుంది యు కెనాట్ కీప్ ఇట్ ఫర్ మీ నైన్ టఫ్ ఫ కాబట్టి మనం ఏం చేయాలంటే మనస్సు యొక్క లెవెల్లో శాంతి కోసం ప్రయత్నం మానేసేయాలి మానేసి స్వరూపంలో ఆ మనస్సుకి సాక్షిగా ఉండే ఆత్మ చైతన్య స్వరూపంలో సైకలాజికల్ ఎంటిటీ కాకుండా స్పిరిచువల్ ఎంటిటీగా నిలిచి ఉండాలి ఆ స్థితిలో మీరు ఆ సహజమైన స్వరూపభూతమైన శాంతిని మీరు ఆవిష్కరించుకోవాలి అప్పుడు మిమ్మల్ని ఏది ఆ మీకు దూరం చెయ్యలేదు మానసికమైన శాంతి ఒకప్పుడు ఉంటుంది ఇంకొప్పుడు పోతుంది కానీ స్వరూపనిష్టమైన శాంతి ఏది వెళ్దో అది శాశ్వతంగా ఇంట్ని కాలాతీతంగా ఉన్న ఉండిపోతుంది కాబట్టి మీ స్వరూపము ఆ సైలెన్స్ అంటే మీరు సైలెన్స్గా ఉండాలి ఆ సైలెన్స్ని అభ్యాసం చేసి సైలెన్స్లో మీ స్వరూపము శాంతి అని ఆవిష్కరించుకోవాలి ఆ శాంతి మేము ఎప్పటికీ అది తొలగిపోలేదు అని కూడా తెలుస్తూ ఉంటుంది ఆదిశాంతస్మాత్ ఆదిశాంత నిత్యమే వ్యము శాంతంగానే ఉంటారు అయితే ఇక్కడ టీకాకారులు ఏమంటున్నారంటే శాంతి అన్నా ఆనందము అన్నా ఒకటే చాలామంది ఆనందము తర్వాత ఇంద్రియ సుఖము రెండు ఒకటేనే భ్రమపడతారు ఇంగ్లీష్లో అయితే ఇంద్రియ సుఖానికి సెన్స్ గ్రాటిఫికేషన్ ఉంటారు ఆనందము అంటే ప్లిస్ ఏదో సమ్ ట్రాన్స్లేషన్ సో కొంతమంది బ్లిస్ అనే ట్రాన్స్లేషన్ కరెక్ట్ కాదంటారు కొని బ్లిస్ట్ కరెక్ట్ కాకపోతే ఇంకేమైనా ట్రాన్స్లేట్ చేయాలో చెప్పండి పోనీ అంటే జాయ్ అంటే అనొచ్చు కొని బ్లిస్సుకుండే అభ్యంతరాలు జాయ్కి ఉండొచ్చు కొని అది కాకుండా హ్యాపీనెస్ అనాలి బ్లిస్సుకున్న అభ్యంతరాలు హ్యాపీనెస్కే ఉండొచ్చు కాబట్టి ఈ ట్రాన్స్లేషన్ బీటిట్యూడ్ అని ఇంకో పదం ఉంది ఈ ట్రాన్స్లేషన్స్ తోటి సమస్య కాదు నేను డెక్షనరీ చూశాను బ్లిస్ అనే ట్రాన్స్లేషన్ పర్వాలేదు ఇది ఉన్న ఐదారు పదాల్లో ఓ పదాన్ని ఎన్నుకోవాలి అంటే మీకు నచ్చిన పదం మీరు ఎన్నుకోవచ్చు బ్లిస్ అని ఎన్నుకున్న వాళ్ళు కూడా పర్వాలేదు బాగా ఎన్నుకున్నారు కామన్లీ యాక్సెప్ట్ పెట్టాం అండ్ ఇట్ నైస్లీ ఫిక్స్ ఇన్ ది మీనింగ్ ఆల్సో ఇట్ డజంట్ గో ఆఫ్ ది మీనింగ్ సో బ్యాడ్లీ ఇట్ మోర్ ఆర్లెస్ ఫిక్స్ ఇన్ టు ది మీనింగ్ కాబట్టి సో ఆనందము వేరు ఇంద్రియ సుఖము వేరు ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి మీకు కలిగేది ఇంద్రియ సుఖమే కానీ ఆనందము కాదు వెరాజ్ మీరు శాంతంగా ఉన్నారనుకోండి అది ఆనందం శాంతి ఆనందము ఒకటి ఈ ఇంద్రియ సుఖంలో ఉండేటువంటి ఈ అల్లరి ఈ హర్షము అంటాం హర్షము హర్షము అంటే బట్ బిఫోరిక్ ఫీలింగ్కి హర్షము అనిపించారు అంటే ఇంద్రియాలు దేహము నర్వస్ నాది మండలము ఇవన్నీ కూడా ఒక ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిపోతాయి గ్రౌండ్ స్టేట్ నుంచి హైలీ ఛార్జ్డ్ అండ్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిపోతాయి అది హ్యాపీనెస్ అనుకుంటారు అది అది కేవలము ఇంద్రియ సుఖం మాత్రమే ఆ ఇంద్రియ సుఖాన్ని మీరు ఎక్కువసేపు మెయింటైన్ చేయలేరు ఎందుకంటే బర్న్ అవుట్ అయిపోతుంది సిస్టమ్ మీరు ఆ ఇంజేషన్ కానీ ఎంతసేపు మెయింటైన్ చేయగలుగుతారు కేవలము కొద్ది ఒక అరగంట ఎంతో మెయింటైన్ చేయగలుగుతారు బాగా డ్యాన్స్ చేశారనుకోండి ఎక్స్ట్రసీ అంటారు ఎక్స్ప్రెసి అని ట్యాబ్లెట్ కూడా యూజ్ దాని పేరే ఎక్స్ట్రసీ పిచ్చి జనాలు పిచ్చి ఎక్స్ట్రెసి అంటే సమ్ సమ్ ట్యాబ్లెట్ యాంఫిటమిన్స్ అనే అది చూసుకుంటే ఆ నాడీ మండలం అంతా కూడా నర్వస్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైట్ అయిపోతుంది నర్వస్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎంకరే దానికి చాలా ఇంపెల్ అవుతుంది దానికి యాక్టివిటీ వస్తుంది వచ్చినప్పుడు యూ ఫీల్ నర్వస్లీ హైలీ ఎక్సైటెడ్ ఆ ఫీలింగ్ చాలా గొప్పగా అనిపిస్తుంది అది ఎంతసేపు ఉంటుంది ఫ్యూ మినిట్స్ మ్యాక్సిమం హాఫ్ అవర్ ఉంటుంది అలాగే ఆల్కహాల్ మొదలైన నిషాద్రవ్యాలన్నీ ఆ స్థితికి తీసుకువెళ్ళి వాడిని అక్కడి నుంచికి వెళ్ళబారేస్తాయి సో కాబట్టి అది ఆనందము అని ఈ పార్టీ గోయింగ్ స్పిరిట్ అంతా కూడా అక్కడి నుంచే పోతుంది అలాగే కొన్ని పార్టీలు నిషాద్రవ్యాలే అక్కర్లా మామూలుగా సింపుల్ పీపుల్ కూడా లేక మేము వేదాంతం చదువుకుంటున్నాం అనుకున్న పీపుల్ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ కోసం ఎదురు create some excitement alaga excitement kosam choodradam adi bliss adi anandam kadu nikshangaga grahinchalsindhi antunte aanandam ante shanti anje thane karma kandalo shanti shanti shanti indro vallu vallu prayers alaye undu ee shanti moodu saarlu shantame prayers meeku upanishadallo ne untayi karma kandalo undava prayers karma kandalo shanti, shanti rasthu okate okkasare శాంతిరస్తు అది కూడా మానసికమే పుష్టి రస్తు పుష్టి కావాలి శాంతి దేముంది శాంతి ఏం చేసుకుంటారో పుష్టి కావాలి పుష్టి రస్తు ఆయుష్యం వస్తు అది కావాలి ఊరికే శాంతిగా ఉంటే ఏం చేస్తారు శాంతిగా ఉంటే అది ఏం చేస్తుంది ఆయుష్యం ఉండాలి కానీ శాంతిగా ఉంటే శాంతి గురించి మేము చూసుకుంటాం కొంచెం ఆయుష్యం కావాలి ఆరోగ్యం వస్తు ధనధాన్య సమృద్ధి రస్తు ఇలా చాలా ఉన్నాయి ప్రేయర్స్ అలా ఉంటాయి శాంతి శాంతి శాంతి అన్నాడంటే ఇంక వేరే ఏమీ అక్కర్లేదు అన్నమాట వాడికి శాంతి ఒక్కటే కావాలి అదే ఆత్మజ్ఞానం కాబట్టి మనము శాంతిని కోరుకోవాలి శాంతి సైలెన్స్ అదే ఆనందము దానికే మరో పేరు మోక్షము శాంతి అన్నా ఆనందము ఆత్మ అన్న బ్రహ్మాన్న ఒక్కటే అన్నీ ఒక్కటే ఇవన్న డిఫరెంట్ అంటారు మీరు డిఫరెంట్ అని ఎదురు చూస్తూ ఉన్నంత కాలము ఇట్ కీప్స్ అవే ఫ్రమ్ యూ ఇవి డిఫరెంట్ కాదని తెలుసుకోవాల్సి ఉంటుంది ఆదిశాంత అంటే దీనికి ఎలా చెప్తారంటే నాకు మోక్షం కావాలి అది ఎలాగ ఉంటుంది అంటే ఇది నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి అన్నది ఇట్స్ అన్ యాంబిషన్ ఎవరి అది ఈగోస్ అంబిషన్ ఈగో యొక్క అంబిషన్ నాకు పేరు ప్రతిష్టలు కావాలి నాకు భోగం కావాలి వారు వేదాంతం గురించి వెళ్తాడు విని నాకు మోక్షం కావాలి ఏమంటే మోక్షం వచ్చేస్తే ఆ ఈగో ఏం చేస్తుందంటే ఆ మోక్షాన్ని కిరీటంలాగా పెట్టుకుని ఇటు ఊరేగాలని అది ఎదురు చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఈగోకి మోక్షం ఏమీ రాదు ఇట్ ఈజ్ నాట్ మోక్ష ఫర్ ది ఈగో ఇట్ ఈజ్ మోక్ష ఫ్రమ్ ది ఈగో ఈగోకి మోక్షం కాదు ఈగో నుండి మోక్షం కాబట్టి ఇట్ ఈజ్ లిబరేషన్ ఉన్నది మోక్షం అనేది ఈగోస్ అంబిషన్ అలాగే శాంతి కూడా ఈగోస్ అంబిషన్ ఈగోస్ అంబిషన్గా ఉండడము ఆ విధంగా అది సిద్ధించదు ఎందుకంటే మోక్షంలో కానీ శాంతిలో కానీ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ డివిజనే లేకుండా పోతుంది అది మోక్షము ఉన్నా శాంతి అన్నా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు సబ్జెక్ట్ ఈగో ఆ సబ్జెక్టే లేకుండా పోతుంది అయితే ఇక్కడ సాధన అనేది ఏ రూపంగా ఉంటుంది సాధన అనేది ఎలా ఉంటుందంటే ఎర్నస్నెస్ ఉండాలి అంటే మీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే సమధిక ఉత్సాహం ఉండాలి అయితే ఆ సమధిక ఉత్సాహం దేనికి అంటే ఆ ఈగోస్ ఎఫర్ట్స్ని ముందుకి కృషి చేయటం కోసం కాదు సమధిక ఉత్సాహం దేనికంటే ఈగోని ఒకదాన్ని అక్కడ పెట్టుకుని ఆ ఈగోకు ఒక లక్ష్యాన్ని ఆంబిషన్ని భావన చేసుకుని ఆ యాంబిషన్ చేరుకోవడానికి ఉత్సాహం అంటే అలాగే కాదండి ఇది వర్క్ లైఫ్ మరి ఈ ఎర్నస్నెస్ ఎండివర్ అంటారు కదా సాధన సాధన ఏమిటంటే సాధన అంతా కూడా ఆ అంతా కూడా మీ ఫోకస్ని ఈగో నుండి ఆ సైలెన్స్కి షిఫ్ట్ చేయటానికే అవసరం అందుకోసం దానికోసమే అవసరం పడుతుంది తప్ప దాన్ని ఈగో శాంబిషన్గా పెట్టుకోవడానికి మీకు ఉపయోగపడతాయి కొంతమంది ఎలా ఉంటారంటే వేదాంతంలో మనకి ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు ఆశ్రమాల్లో తారస్యులు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటానంటే ఒక టార్గెట్గా పెట్టుకుని ఇప్పుడు రామకోటి టార్గెట్ అనుకుంటుంది రామకోటి కోటి రీచ్ అవ్వాలి పుష్ పుష్ పుష్ అండ్ రీచ్ అన్నట్టుగా ఈ గ్రంథం చదవడం ఆ గ్రంథం చదవడం ఈ చదివామో అది అది పాండిత్య అన్న ఈగో అంబిషన్ ఈజ్ ఫర్ స్కాలర్షిప్ ఆ విధంగా కృషి ఉంటారు తర్వాత దాన్ని ఒక ప్రొఫెషనల్గా కూడా కొంతమంది తీసుకుంటారు తీసుకుని దే దే గో ఆన్ పుషింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ప్రొఫెషనల్గా తీసుకోవడం అంటే ఎలా ఉంటుంది ఈ వేదాంతా అంతా కూడా మేము ఈ బుక్ షేపులోకి తీసుకొచ్చి వెబ్సైట్లో పెట్టాలి అని తప్పేం కాదు బాగానే ఉంది కొంతమంది అదే పని చేస్తూ ఉంటారు వాళ్ళు చదువుకోరు వాళ్ళు అధ్యయనం చేయరు ఈ ఎవరి దగ్గరకు నాలండి పుట్టుకారి దగ్గరకు వస్తారు వచ్చి మీరు రాసిన పుస్తకం ఉంది కదా దాన్ని ఈ బుక్ కింద మార్చి వెబ్సైట్లో పెడతారు పోనీ ఆ పని తర్వాత చేద్దరు కానీ ప్రస్తుతానికి కాపీ ఒకటి తీసుకుని చదువుకుంటారా అంటే అది చేయరు పోనీ వీళ్ళు బాగా చదివేసుకున్నారా అంటే అది లేదు అటువంటి పర్సనల్ యాంబిషన్ పెట్టుకుని దానికోసం అలాగే ఊరికే కష్టపడిపోయి పనిచేసేస్తూ ఉండడము అది శాంతికి మార్గం కాదు మోక్షానికి మార్గం కాదు యూ హ్యావ్ టు షిఫ్ట్ ది ఫోకస్ అవే ఫ్రమ్ ది పర్సనల్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ది ఫోకస్ అవే ఫ్రమ్ ది ఈగోస్ అంబిషన్స్ అండ్ ఈగోస్ ప్లాన్స్ ఈగోస్ ఇమాజినేషన్స్ వాటన్నిటి నుండి ఫోకస్ని అశాంతి వైపు మరల్చవ్వలేను అది సాధనంటాయి కాబట్టి ఆది శాంత నిత్యమేవ శాంత అనుపన్నా అజ్యాశ్చ పుట్టుక లేనివారు మీ మీ స్వరూపమునకు పుట్టుక అనేది లేదు ఎందుకంటే అలా ఎందుకు చెప్తారంటే ఈ మోక్షాన్ని ఈగో శాంబిషన్ కింద ఎందుకు తయారైందంటే ఈగోని అలా స్థిరంగా అట్టిపెట్టుకోవడం వల్ల ఈగోని స్థిరంగా అట్టిపెట్టుకోవడం ఎందువల్ల వచ్చింది అహంకారాన్ని స్థిరంగా అట్టిపెట్టుకోవడం దానికి హేతువేమి అంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని ఎంప్రెస్ చేసి అదే నా అదే నేను అనుకుని వీడు జీవిస్తూ ఉంటాడు ఆ వ్యక్తిత్వానికి మూల కంధము ఏమిటి ద మదర్ రూట్ తల్లివేరు అదేమిటంటే పుప్పు ద హిస్టారిక్ సెల్ఫ్ ద హిస్టారిక్ సెల్ఫ్ కింద ఎప్పటికీ హిస్టారిక్ సెల్ఫ్ కిందే ఉంటాడు ఎప్పటికీ ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి మీరు హిస్టారిక్ సెల్ఫ్గా ఉన్నంత వరకు అంటే ఏమిటి మీ థింకింగ్ మీ స్పీచ్ మీ యాక్షన్సు దే ఆర్ బేస్డ్ ఆన్ ద విషన్ ఆఫ్ హిస్టారిక్ సెల్ఫ్ నేను ఒక హిస్టారిక్ సెల్ఫ్ను అనే విషన్ మీద బేస్ చేసి మీరేమో వ్యవహారం చేస్తూ ఉంటారు ఆ హిస్టారిక్ సెల్ఫ్ను బలం చేసుకుంటూ ఉంటారు అలా ఉన్నంతకాలము మీకు ఆ ఆదిబుద్ధాహ ఆదిశాంత అనే స్థితి లభించదు ఉదాహరణకి నేను పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాను అనుకోండి సపోజ్ నా మటుకి నేనే కల్పన చేసి ఎవరిలో భక్తితో ఇతరులు చేయటం వేరును తనకి తానే కల్పన చేసుకుని చేసేసుకోవటం వేరును శ్రీరాముడు పుట్టినరోజు పండుగ చేసుకున్నాడని వాల్మీకి ఎక్కడా చెప్పలేదు ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన పుట్టినరోజు పండుగను మనం చేసుకుంటున్నాం అలా అయితే పర్వాలేదు ఆయనే చేసుకున్నాడంటే అది సమస్య అయి సపోజ్ నేను పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాను అనుకోండి అంటే అర్థం ఏంటి హూఎంఐ ఆయన హిస్టారిక్ సెల్ఫ్ అప్పుడే పుట్టినరోజు పండుగ చేసుకోవడం అనేది కుదురుతుంది ఆయన హిస్టారిక్ సెల్ఫ్ సో హిస్టారిక్ సెల్ఫ్గా ఓ వైపున నిలిచి ఉండగా వీడు ఆది బుద్ధాహ ఆదిశాంతా అనే డిస్కవరీని ఎలా చేయగలుగుతాడు ఈ టెనా అదే ఆటంకమైపోయింది కాబట్టి ఆ ఇవాయిడ్ సెల్ఫ్ దాని మూలం ఏమిటంటే పుట్టుక అందుకోసం మళ్ళీ మళ్ళీ ఆ జాతవాదాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు అనుత్పన్నా నేను పుట్టాను అనుకున్నంత కాలము దేహంతో తాతాత్మ్యాన్ని చెంది ఉంటాడు దేహాధ్యాసంలో ఉంటాడు వాడు ఆదిశాంత అనే కేటగిరీ కాబట్టి ఎప్పటికీ అనుత్పన్నా దేహాధ్యాసం నుంచి విముక్తుడు కావాలి అంటే మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించాలి ఈ పుట్టుకతో ప్రారంభించాలి అక్కడి నుంచి ప్రారంభించాలి నేను పుట్టాను అని వీడు పాట పాడుతున్నంత కాలము దేహాధ్యాస ఎక్కడికి పోతుంది అది అలాగే ఉంటుంది కాబట్టి అనుత్పన్నా దానికి శంకర్లు అజాశ్చ అనుత్పన్న అంటే ఇంకేం రాస్తారు అజేహం రాస్తారు పుట్టుకలు ఏమి కాదు ప్రకృత్యై వసు నిర్మృత సుష్ ఉపరత స్వభావ ఇతర్థ ఇదొకటి ఇవన్నీ కూడా అత్యంత సూక్ష్మంగా ఉంటాయి వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని బుద్ధికి తెచ్చుకుని ఆ తర్వాత ఆచరణలోకి తెచ్చుకోవాల్సి అంటే ఇప్పుడు జనులు ఎలా ఉంటారంటే మనుషులు ఎలా ఉంటారంటే ఆల్వేజ్ యాంక్షస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి అనే చికీర్షవహ అంటారు జిజ్ఞాసవహ కాదు చికీర్షవహ ఏదో ఒకటి చేయాలని మొదలు పెడతారు అంతేకాని ఆత్మతత్వాన్ని తెలుసుకున్నామని మొదలుపెట్టడు ఏదో ఒకటి చేస్తానంట ఇప్పుడు ఏదైనా ఒక చేంజ్ మార్పు ఉందనుకోండి ఈ మార్పు రావాలి మార్పు రావాలి ఎలా వస్తుంది మార్పు అంటే దానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటేంటంటే ఆ మార్ ఏ మార్పుని నీవు కోరుకున్నావో ఆ మార్పు నీలో తెచ్చుకో అదో పద్ధతి ఇప్పుడు ఉదాహరణకి మీరందరూ సైలెంట్గా ఉండాలి మీరందరూ మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండాలి అని నేను కోరాననుకోండి సపోజ్ అప్పుడు నేనేం చేయాలి రెండు పద్ధతులు ఒక మార్పును నేను అపేక్షిస్తున్నాను కనుక నేనే మీరందరూ సైలెంట్గా లేనని నా అభిప్రాయం కాదు ఇంకే దృష్టాంతం కోసం వెళ్ళాలనుకుంటున్నాను సో నేను సైలెంట్గా ఉండాలని నేను అపేక్షిస్తున్నాను కనుక నేనేం చేస్తానంటే ఆ మార్పుని నాలో తెచ్చుకుంటాను నేను సైలెంట్గా ఉండుకుంటాను నేను సైలెంట్గా ఉంటే ఎవరుందో తెలిసిన ముందు మీరందరూ అంతవరకు కబుర్లు చెప్పుకుంటున్నవాళ్ళు నేను సైలెంట్గా ఉంటే మీరు కూడా కొంత ఆ స మాట్లాడాలనే ఉత్సాహం మీకు కూడా తగ్గుతుంది క్రమంగా ఆ మార్పు మీలో వస్తుంది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏమిటో చెప్పమంటారా ఈ చేంజిని ఏ విధంగా తీసుకురావాలి అని మీరు మైండ్గా అప్పచెప్తారు దెన్ మైండ్ ప్లాన్స్ ది చేంజ్ మైండ్ ఎప్పుడు కూడా ఒక ప్లాన్ తీసుకొస్తుంది మొట్టమొదటి మైండ్ ఏం చేస్తుందో తెలిసిన ద సొసైటీ ఆఫ్ ది సైలెంట్ పీపుల్ అని ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసి వస్తుంది అండి సొసైటీ ఆఫ్ ది లాఫింగ్ పీపుల్ లాగా సో మైండ్ ఎప్పుడు కూడా ప్లాన్ చేస్తూ ఉంటుంది చికీర్షవహ మైండ్ ఏం చేస్తుందంటే ఒక సొసైటీని క్రియేట్ చేస్తుంది ఇట్ హ్యాస్ టు డూ సమ్థింగ్ అంచేత సొసైటీ ఆఫ్ ది లాఫింగ్ పీపుల్ లేకపోతే సొసైటీ ఆఫ్ ది వేదాంతాలవర్స్ అని ఒక సొసైటీ పెడుతుంది పూర్వమైతే సొసై రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ అని ఒక ఆయన ఉంటాడు సమ్ కైండ్ ఆఫ్ ఏ డిలాపిడేటెడ్ బిల్డింగ్లో ఒక కార్నర్లో ఒక ఆఫీసర్ ఒక కూర్చుని ఉంటాడు తహసీల్దార్ ఆఫీసర్ వాడి దగ్గరికి వెళ్ళి అర్థం ఇస్తే కానీ సొసైటీని రిజిస్టర్ కూడా చేయడం ఈ సొసైటీ వీరు పేరు సొసైటీ దీన్ని చేయడం ఏవో ఏమవుతుందో భవిష్యత్తులో పట్టుబడి రిజిస్ట్రేషన్కే ఆయనకులు అందర్ ఇవ్వాలి మొత్తానికి ఏదో వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి వాడు వేలుముద్ర కూడా వేయించుకుంటాడు వేసుకుని దానికి ఒక నెంబర్ ఇస్తాడు రిజిస్టర్డ్ నెంబర్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ బై నైన్టీ అలా నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్ తెచ్చుకురావడం తర్వాత లెటర్ హెడ్ ముద్రించడం ద ఆఫ్ ది సైలెంట్ పీపుల్ రిజిస్టర్డ్ నెంబర్ ట్వెల్వ్ నైంటీ సిక్స్ బై థర్టీ నైన్టీ లెటర్ హెడ్ వేయడం ఇంకా అక్కడ అందరికీ ఉత్తరాలు రాష్ట్రం ఏదో సో యూ ప్లాన్ ఏ చేంజ్ ఇది ఇంకో పద్ధతి ఈ రెండు పద్ధతులు మీకు అర్థం చేయండి సో వేదాంత ఉందనుకోండి స్టార్ట్ ఎ సొసైటీ ఆఫ్ వేదాంత వేదాంత సొసైటీ అని స్టార్ట్ చేయడం మళ్ళీ రిజిస్ట్రేషను బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి రావడం అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి దాడిలో వేస్తూ దీంట్లో పెద్ద డోనార్నుకొని పట్టుకోవడం డబ్బులు మరి ఇంకా కావాలంటే వీళ్ళు ఇచ్చి చాలంటే ఒక పెద్ద డోనర్ నూని పట్టుకోవడం పట్టుకుంటే ఇంకా వీళ్ళని వదిలిపెట్టి ఆయన చుట్టూ తిరుగుతూ ఉండాలి అవును మరి లక్ష రూపాయలు ఊరికే డోనార్ రిజిస్ట్రేషన్ ఇస్తారు ఆ లక్ష రూపాయలు పది లక్షలు ఇచ్చారనుకోండి మీరు ఆయనకి కొంత అనుకూలంగా ఉండద్దా ఇంకోసారి ఇవ్వాలని అపేక్షిస్తే ఇంక మళ్ళీ ఎప్పుడూ దగ్గరికి అలా అయిపోకూడదు సో ఆ విధంగా బికమ్ ఎ పర్సన్ ఆఫ్ ఇన్ ఇయర్ పాకెట్స్ పెద్ద పెద్ద డోనార్స్ యొక్క పాకెట్స్లో మనిషి కింద వీళ్ళు తయారవుతాయి ఒక సొసైటీ ఉంటుంది ఆ సొసైటీ ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంటుంది దానికి మెంబర్స్ ఉంటారు బ్రాంచెస్ ఉంటాయి రియల్ ఎస్టేట్ ఉంటుంది ఇంత తయారవుతుంది కానీ ఎవడి దగ్గర సైలెన్స్ ఉండదు ఎవడి దగ్గర వేదాంతం ఉండదు దిస్ ఈజ్ ది ఫండమెంటల్ డిఫరెన్స్ సో మీరు ఏ లక్ష్యాన్ని మీరు కోరుతున్నారో ఆ లక్ష్యాన్ని చేరడానికి మనస్సుకి కనుక అప్పజెప్పినట్లయితే ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఆ లక్ష్యాన్ని ఒక పాజిటివ్ ప్రాసెస్లో పెట్టేసి ఒక స్కీమ్ క్రియేట్ చేసేసి ఒక ప్లాన్ వేసేసి ఆ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసేటువంటి హడావిల్లో పడిపోతుంది మనస్సు దిస్ ఈజ్ హౌ ఆల్ ది సొసైటీస్ ఆర్ఫామ్ కావండి ఆ విధంగా మీరు ఆత్మస్వరూపాన్ని చేరుకోలేరు మీరు ఏం చేయాలి ఆత్మస్వరూపాన్ని చేరుకోవాలంటే ఈ ఉపర్ ఈ చికీర్ష దిస్ ఇన్నర్ అర్జీ టు డూ సంథింగ్ టు డూ దిస్ టు డూ దాట్ వీళ్ళని మార్చాలి వాళ్ళని మార్చాలి వీళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించాలి వాళ్ళకి ఉపదేశించాలి వీళ్ళని జ్ఞానులుగా చేయాలి అని ఈ రకమైనటువంటి యాక్టివిజం social activism id edaithe undo adi evaripotundo telusukondi how does it sound please understand it with the right spirit lo meer artham chesukovali ee rakamaina activism aito untante into finally it settles down as a need to act he have he has a need to act that psychological dependence structures he has to act యాక్ట్ చేయకపోతే ఆ ఎనర్జీ ఇట్ వోంట్ కేసు తీర్పాయింట్ ఇప్పుడు ఈ మైండ్కి మీరు అప్పచెప్తే ఆ మైండ్ వాడిని కూర్చొనివ్వరు వాడు ఒక రిఫార్మర్ జీల్లో పడిపోతాడు ఆ రిఫార్మర్ జీల్ అది రెలిజియస్ జీల్ అంటే అది రెలిజియస్ జీల్ ఉంటుంది చూడండి ఇట్ హ్యాస్ అటు కూలర్ ఎనర్జీ అసోసియేటెడ్ మీద దానికి ఎంత ఎనర్జీ ఉంటుందంటే ఆ రెలిజియస్ జీకి వాడు శాంతి అనేది అసలు డిగ్రీకి రానివ్వడు అలాగే ఈ రిఫార్మర్ జీ కూడా అలాంటిదే కాబట్టి అటువంటి యాక్టివిస్టిక్ అప్రోచ్లోకి మీరు వెళ్ళరాదు యాక్టివిటీ అన్నది మీ యొక్క ఇన్నర్ సైలెన్స్కి పీస్కి అవసరము అనే స్థితి ఉండరాదు దాన్ని ఉపరతి అంటారండి ఈ ఉపారతి అనే పదము చాలా కష్టంగాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఉపరతి తోపరతి క్రియాభ్య అని మహాభారతంలో శాంతి పర్వంలో ఉంటుంది శంకర్లు తప్పిగా కూర్చేస్తారు సో ప్రకృత్యైవ సునిర్మృతా ఐ ఆమ్ బై మై వెరీ నేచర్ టోటల్లీ ఫుల్ఫిల్డ్ అండ్ కంప్లీట్ ఐ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిజం To give me a sense of fulfillment. Arthava inna? Abita adhi shanta ha, adhi buddha ha, adhi yantya swarupa tahayva. Swarupa mujhetne buddhulu, swarupa mujhetne shantulu, swarupa mujhetne suniru rutulu. He kawadhrushantan jittah. Suppose a class was a man, he was a class, he was a class, he was a man, he was a man, he was a man. అప్పుడు ద దర్శన్ బికమ్స్ అన్ డిస్టర్బ్ క్లాస్ లేడీ కదా వీళ్ళందరూ క్లాసుకి రాలేదు ఏం చేస్తాం ఈ సమాజంలో పాఠానికి శ్రద్ధ లేకుండా పోయింది వీళ్ళెవరికి జ్ఞానం అక్కర్లేదు మనం చెప్దామని కూర్చున్నా కూడా వీళ్ళు నేర్చుకోవడానికి రారు ఈ మూర్ఖజనం ఇలా తయారయ్యారు ఇలా మొదలవుతుంది క్లాసు ఒక ఉన్నారు పాఠం చెప్పడం ఇట్ ఈజ్ లైక్ బ్రెత్ టు మీ అంటే సపోజ్ బ్రెత్ ఆగిపోయిందనుకోండి ఏమైపోతాడు యాస్ఫిక్సియేట్ అయిపోతాడు బికమ్స్ వెరీ డిస్టర్బ్డ్ అండ్ అన్హ్యాపీ పాఠం చెప్పకపోతే అలాగే అయిపోతాడు ఓ మహాత్ముడు రోజు వేదాంత పంచదశి పాఠం చెప్తూ ఉండేవారు పూర్వం వేదాంత పంచదశి పాఠం చెప్పేవారు కఠినమైన గ్రంథం పంచదశి కొంచెం గట్టిగా ఉంటుంది వేదాంత ప్రక్రియ బాగా అభ్యాసం కూడా అయ్యి ఎని వే రోజు పాఠం చెప్పేవాళ్ళు చెప్తుంటే ఓ రోజు ఒక్కడు కూడా విద్యార్థి రాలేదు ఆయన వచ్చి కూర్చున్నారు క్లాస్కి మామూలుగా ఆరింటిగా అక్కడితో రావడము ఆయన ఎక్కడి నుంచో వస్తారు ఆయన కుటీఆర్ వస్తారు వీళ్ళందరూ సమావేశం అవుతారు పాఠం చెప్తారు వాళ్ళు రాలేదు ఒక్కడు కూడా రాలేదు ఆయన ఒక్కడో అలా రోజు సరిగ్గా ఇదే టైంకి పాఠం చెప్తుంటే అటు వాకింగ్కి వెళ్తూ ఉంటారో పెద్ద ఆయన ఆయన చూస్తాడు హో ఈయన ఈ మహాత్ముడు వీళ్ళకి పంచదీశీ పాఠాన్ని చెప్తాడు ఆయన రాడు పాఠానికి గురిగా చూస్తాడు దూరం నుంచి ఆయన ఆయన ఈ నెరువు నీ మహాత్ముడు సో వెళ్తుంటే ఈయన ఒక్కడు కూర్చుని ఉందంటే పంచదీశ కూర్చుని కూర్చున్నాడు ఎవడు పాఠానికి లేడు ఎవరి మహాత్మా ఈరోజు విద్యార్థుల రాలేదే అని అడుగుతాడు ఏమైందంటే ఆ వృద్ధి ఒక ఆయన ఏదో కొత్త రకం మందు ఒకటి పట్టుకొచ్చారు ఆ మందు తలపోటు తగ్గడానికో లేకపోతే కడుపు నొప్పు తగ్గడానికో ఒక కొత్త ఆయుర్వేదం మందు దాన్ని దాన్ని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ దాని యొక్క విశిష్టత గురించి బోధించి ట్యాంపులెట్లో పంచిపెట్టారు అది చాలా సరసమైన ధరకి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరు గంటలకు పెట్టాడు ఆయన అక్కడికి వెళ్ళిపోయారు ఇది ఆడాదికి రావడం మానేసి ఆయన ఈ అజ్ఞానం నివారణకే కంగారేముంది కడుపు నొప్పి తలనొప్పి ఇటువంటి వాటి నివారణ మోర్ అర్జెంట్ కాబట్టి వీళ్ళందరూ అజ్ఞాన నివారణ అదే కార్యక్రమానికి వాయిదా వేసి అక్కడికి వెళ్ళిపోయిన్నారు అని మహాత్ములు చెప్తారు చెప్తే అప్పుడు ఆయన అడుగుతాడు అయితే మీరు పాపం చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉన్నారనే ఇప్పుడు ఏంటంటాను నేనేమీ ఇబ్బందిగా లేను మీరు చక్కగా మీ వాక్యూంగ్కి మీరు వెళ్ళండి నేను ఆయా కంఫర్టబుల్ చేయని చెప్తాను అలా ఉండాలి ప్రకృతి పాఠం చెప్పడం మానేయమని కాదు కా అభిప్రాయం పాఠం చెప్పడము ఎందుకంటే టు మేక్ మైసెల్ఫ్ కంఫర్టబుల్ వితౌట్ దాట్ ఇప్పుడు వాగే నూరు ఊరుకోదు ఏదో వాగుతూ ఉండాలి అలాగే తిరిగే కాలు ఊరుకోదు ఏదో తిరుగుతూ ఉండాలి అన్నట్టుగా అయిపోతే ఆ వాగడము ఆ తిరగడము దే ఆర్ నీడెడ్ ఫర్ దట్ ఇన్నర్ కంఫర్ట్ అంటే అర్థం ఏంటి స్వతహాగా ఆ ఇన్నర్ కంఫర్ట్ లేదన్నమాట స్వతహాగా ఆ కంఫర్ట్ లేదు కనుక ఏ విధంగా వస్తుంది ఇది చేస్తే వస్తుందా అది చేస్తే వస్తుందా అని దానికోసం చేయడం కాబట్టి మీరు సర్వీస్ చేసేప్పుడు కూడా ప్రొఫెషనల్ డూ గూడర్స్ అని ప్రొఫెషనల్ డూ కూడాడర్ అంటే ఏమిటి ఏదో ఒక తీసుకుంటాడో ఒక టాపిక్ తీసుకుంటాడు తీసుకుని ఇంకా అక్కడి నుంచే ఒక సొసైటీ ఒకటి పెట్టి ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ చేసి ఆ సర్వీస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో ఏమైపోతాడో తెలిసినా కొంతకాలం ఎప్పటికీ ఫ్రస్ట్రేట్ అయిపోతాయి మీరు ఏదైనా ఈ ప్రొఫెషనల్ సేవా పీపుల్ని కనుక మీరు ముట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు చాలా పాలిటిక్స్ ఉంటాయి దాంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్ము చల్లుకుంటూ ఉంటారు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు సేవా ప్రోగ్రామ్స్లో కోపం వచ్చి ఒళ్ళు మండిపోయి ఫ్రస్ట్రేషన్తో రిజైన్ చేసిన వాళ్ళే మీకు ఎక్కువ కనపడతారు ఎప్పుడైనా గమనించారా వాళ్ళు ఇంక నేను ఈ చేయను పోహ్ అని చెప్పేసి దూరంగా పోతాడు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు కారణం ఏంటంటే హీ ఈజ్ డూయింగ్ ఇట్ యాజ్ ఎ సైకలాజికల్ నీడ్ అంతా ఫ్రస్ట్రేట్ కాబట్టి అది కూడా లేకుండాట యాక్టివ్ వర్క్ లేకుండాట అని నేను అంటలేదు మీరు చాలా కాషస్గా గమనించాలి ఇప్పుడు శిలాప్రతిమలా కూర్చోవాలి అని నేను అంటలేదు ఏదో ఒక పని అవుతూ ఉంటుంది దాంట్లో రెండు రహస్యాలు ఒకటి నేను కర్తను కాను ఈ చేస్తున్న కర్మకి నేను కర్తను కాను రెండు ఈ కర్మ యొక్క ఫలాన్ని నేను అపేక్షించే భోక్తను కాను మూడు కర్త భోక్త కాకుండడమే కాకుండా ఈ కర్మని ఒక అనొక ఇన్నర్ నీని ఫుల్ఫిల్ చేయటం కోసం చేసేది కాదు ఆ విధంగా యాక్షన్ ఉన్నట్లయితే అది కర్మే కాదు అది కర్మ అకర్మ భవతి కర్మని అకర్మ అది పద్ధతి కానీ జస్ట్ టు ఫుల్ఫిల్ ఒక నీడ్ ఐఎమ్ ఏ టీచర్ కాబట్టి టీచింగ్ ఏమిటవుతుంది ఇట్ బికమ్స్ మై ప్రొఫెషన్ యాజ్ అ ప్రొఫెషన్ ఇట్ బికమ్స్ మై నీడ్ సైకలాజికల్ నీడ్ ఫిజికల్ నీడ్ కాదు సైకలాజికల్ నీడ్ అలా ఉన్నట్లయితే అది కూడా బంధహేతులే ఈ ఆత్మస్వరూపనిష్ఠులైన జ్ఞానులు వారి ప్రకృతి చేతనే సునివృతులు రమణ మహర్షి అండి రమణ మహర్షి ఆయన ఎప్పుడైనా ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్తే అదేదో ఒక యాక్టివిజంగా చెప్పారా ఆయన సమాధానం వాళ్ళు అడిగారు ప్రేమతోటి సహజంగా సమాధానం వచ్చింది ఆయన చెప్పలా అది వచ్చింది ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించండి ఎవరైనా మహాత్ముడు భక్తులను లేక శిష్యులను ఇంప్రెస్ చేయటానికి ట్రై చేస్తున్నాడు అంటే హీ నీడ్స్ టు ఇంప్రెస్ హీ హ్యాస్ ఎ నీడ్ టు ఇంప్రెస్ అదర్స్ అదర్స్ మీద ప్రేమ కాదండి కొంత ప్రేమ కూడా ఉండొచ్చు వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాల్సిన ఇన్నర్ నీడ్ వీడుకుంటుంది అంటే అర్థం ఏంటో తెలిసినా వాడింకా ఫుల్ఫిల్ కాలేదు అపూర్ణత్వం వాడికి రాలేదు అని అర్థం కానీ ఈ జ్ఞానులు అలా ఉండరు ప్రకృత్యైవ సునిర్మృకాహ వారి జీవిత కాలంలో ఒక్క శిష్యుడు లేకున్నా వాళ్ళు అలా శాంతంగా ఉండిపోతారు సుఖ మహర్షి పరీక్షిత్తుని వెతకలేదైనా పరీక్షిత్తు సుఖమహర్షిని వెతుక్కున్నాడు అలా ఉండిపోతాడు పరీక్షిత్తు దొరికాడు కాబట్టి ఆయన ఏమీ ఉల్లాసపడిపోలేదు బాగా డబ్బున్నవాడు పాఠగడానికి వస్తే ఉల్లాసపడిపోయినట్టుగా అలాగేమీ ఆయన అవ్వలేదు ఈ రిమైండ్ ఫైట్ ఆల్ ది కాబట్టి ప్రకృత్యైవ అంటే సుష్ఠు ఉపరత స్వభావా ఇత్యర్థ ఉపరతి అంట అంటే ఒక యాక్టివ్ పర్సెట్ని టేకప్ చేసి తద్వారా ఆ యాక్టివిజం ద్వారా ఒక పూర్ణత్వాన్ని సంపాదించే ప్రయత్నం వీడు చేస్తున్నాడు అంటే వీడు అపూర్ణుడనే అర్థం సర్వే ధర్మా ధర్మా అంటే జీవులు మానవులందరూ కూడా మానవులు ఈ సందర్భానికి సమాభిన్నా అది కర్మధారే సమాసం సమాహ అభిన్నా అని అర్థం సమాశ్చ అభిన్నాశ్చ సమాభిన్నా సమా అంటే అర్థం ఏంటో తెలుసునండి ఏ రకమైన విశేషము లేనివారు అది సామ్యము అంటే ఇప్పుడు ఆకాశము సమము అన్నారనుకోండి దాని అర్థం ఏమిటి పృథ్వీ తీసుకున్నారనుకోండి ఒక చోట ఎత్తుగా ఉంటుంది ఇంకో చోట పల్లంగా ఉంటుంది సమంగా ఏముండదు తర్వాత గంధము గుణం గంధము అనే గుణం ఎప్పుడైతే ఉన్నదో అది సుగంధం కావచ్చు దుర్గంధం కావచ్చు వైషమ్యం ఉంది తప్ప సమయం ఎక్కడుంది వాయువు ఆపహ అంతే తర్వాత అగ్ని అంతే కానీ ఆకాశంలో గుణము లేదు అలా తీసుకోండి ప్రస్తుతానికి దృష్టాంతంలో ఆకాశము ఏ గుణము లేదు గుణం అనేది ఉంటే అది హెచ్చు ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు వైషమ్యం వచ్చేస్తుంది ఏ గుణము లేదు కావండి తర్వాత ఎటువంటి హెచ్చు తగ్గులు లేవు అని అర్థం ఎటువంటి విశేషము లేదు ఇప్పుడు మీరు పృథివీ తేజ వాయువు అంతవరకు కూడా ఏదో ఒక విశేషాన్ని మీరు జోడించవచ్చు ఈ వాయువు సుఖ స్పర్శగలది ఈ వాయువు పరుషమైన స్పర్శగలది అని ఏదో ఒక విశేషాన్ని మీరు వాయువులో జోడించవచ్చు ఆకాశంలో జోడించగలగా ఇక్కడ ఆకాశము కొంచెం థిక్గా ఉంది ఇక్కడ ఆకాశం కొంచెం చిన్నుగా ఉంది అలాగే అయినా ఒక విశేషాన్ని మీరు ఆకాశంలో పెట్టగలరా ఆత్మస్వరూపం అట్టిది ఇది ఒకటి చాలా విషమఘట్టం వేదాంతంలో ఎన్నెన్నో విషమఘట్టాలు వస్తాయి ఆత్మ సమము సమం అంటే ఒలీక్నెస్ ఆ వైషమ్యం అనేది లవలేషన్ కూడా ఆత్మయంలో ఉండదు ఇప్పుడు ఉదాహరణకి అహం బ్రాహ్మణ అన్నారనుకోండి బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు వైషమ్యం వచ్చేసింది అహం పంజాబీ అన్నారనుకోండి పంజాబీ నాన్ పంజాబీ వైషమ్యం వచ్చింది ఆయన ఏ డచ్ మ్యాన్ అన్నారనుకోండి వైషమ్యం వచ్చింది నేను అని మీరు ఆ నేను పక్కన ఏది పెట్టినా వైషమ్యం వచ్చేస్తుంది మీరు ఎదరవాళ్ళతో మాట్లాడేప్పుడు ఏమన్నారు ఏం అనలేదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీరు హౌ హౌ డు యూ ఇంటలెక్చువలైజ్ యువర్ సెల్ఫ్ అన్నది కూడా పాయింట్ కాదు మీరు మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతారు that is important ipudu aa ipudu vedu unnadu vedu alankaram chestunnadu alankaram chestunnadu brahmacharya oda alankaram chestunnadu ante edo powder vasukoni edo hair adhi chestunnadu ante artham enti he has some kind of a feeling about himself then i am a good looking guy ane oka feeling pettukunnadu so this way mew gurinchi meer ela feel avtaru Rich man, allah feel outta du. I am a rich man, and he feel outta du. There is a, one, a peculiar arrogance on to the, a richest wallah, a peculiar arrogance on to the, adi on to the. A yara, yavadra, akara, a kaffi kishu laha, akara. A peculiar arrogance on to the, a rich man to the. Devurde Kirgumalya putu kura, a yin kaya antraseh putu kura darshano, chudu. ఓ యాభై రూపాయలు వంద రూపాయలు పాలసీ కొంచెం తేలిక దర్శనం అయ్యే విధానం చూడు అంటాడు ఎక్కడికి వెళ్ళినా చాలా సహజంగా ఉంటుంది ఆ యాగన్స్ అది రిచ్ మ్యాన్కి సో హీ ఫీల్స్ దట్ హీజ్ రిచ్ ఏమండి ఇవి మనకి అప్పుడప్పుడు జోకుల్లో కూడా చూపిస్తారు వీడు బిచ్చగాడు వీడికి సూటు బూటు వేసి ఎక్కడికో పార్టీకి తీసుకెళ్ళారు తీసుకెళ్తే వీడు మర్చిపోయి బిచ్చబడకపోవడం ఆరంభిస్తారు ఎందుకంటే వాడి హీ ఫీల్స్ లైక్ దాట్ he feels that for himself ha so why do you not become unclean because we are all human beings like me we become impure I am pure I am ready to become impure I am always ready to become impure is ever vulnerable to become impure consciousness is always watching us how close should we come even the wind can make us impure it says చుట్టూ శిష్యులను పెట్టుకుంటాడు వాళ్ళు నడుస్తుంటే ఆ వలయం నడుస్తుంటే ఆ మధ్యలో ఉంటారు ఈ ప్రాక్టీసెస్ అన్టచబులిటీ కెన్ యూ బిలీవ్ ఇట్ బాడీ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ అండ్ ప్రాక్టీసింగ్ అన్టచబులిటీ హీ షుడ్ బి హీ షుడ్ బి బుక్డ్ అగ్నెస్ట్ అంటచబులిటీ యాక్ట్ బుక్ చేయాలి అన్టచబిలిటీ యాక్ట్ కింద యూఆర్ ప్రాక్టీసింగ్ అన్టచబిలిటీ అని చెప్పి నిజం అంటారా he feels something about himself mana hindu sharma niki pedda samasya even today so he feels something about himself adi adi vishesham chinna ledha nene edo vishesham gurinchi drushtantam ilutna don't take it take it in the right spirit some vishesha he feels nenu pavithrudu nu mellandaro pavithrulu nenu idi nenu adi అదంతా కూడా వైషమ్యమే నేను ఉపాసకుడను అని ఫీల్ అయితే వైషమ్యం నేను విద్వాంసుడను అని ఫీల్ అయితే వైషమ్యం ఈ మరి ఏం ఫీల్ అవ్వాలండి ఏమీ ఫీల్ అవ్వకుండా ఉండగలవా ఏమంటే అప్పుడు ఈగో అనేది అసలు చెప్పండి మీరు ఏమీ ఫీల్ అవ్వకుండగా యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్ అబౌట్ యువర్ సెల్ అప్పుడు దెన్ ఒక పరిచ్ఛిన్నమైన ఈగో ఉండదు అప్పుడు వీడు ఎలా ఉంటాడు జ్ఞానేనా ఆకాశ కల్పేనా అన్నట్టు ఉండడు అదే మోక్షం ఉంటాడు సమ అభిన్న భేదం అనేది విశేషాన్ని ఎప్పుడైతే వీడు సముడైపోతాడో అభిన్న నిర్దోషం సమం బ్రహ్మ అన్నారు శ్రీకృష్ణుడి చేతలో నిర్దోషం హి సమం బ్రహ్మ ఆ సమత్వం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం ఇవన్నీ కూడా ఏమంత సరళంగా ఎక్స్ప్లెయిన్ చేయటానికి అనుకూలంగా ఉండవు అనుభవ రూపంగా ఉంటాయి కాబట్టి సమాభిన్నా సమాశ్చతే అభిన్నాశ్చ అజం సామ్యం విశారదం ఆత్మతత్వము అజము సరే ఇంకా దానికి చాలాసార్లు చెప్పడం అయినది సామ్యము సమత్వ గుణ విశారదం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విశారదము అన్నది వైశారద్యము అని పతంజలి మహర్షి కూడా ఆ యోగంలో సమాధి స్థితి పొందిన వాళ్ళకి ఉండే స్థితి ఆ అవస్థని ఆయన వైశారద్యము వర్ణించారు అంటే ఆకాశము ఆకాశానికి రంగు ఉంటుందండి రుచి ఉంటుందా ఒక చోట ఈ గంధము ఇంకో చోట ఆ గంధము అని ఉంటుందా స్పర్శ ఉంటుందా ఏమీ ఉండదు అటువంటి ఫ్రెష్నెస్ సేమ్నెస్ దానికి వైశారద్యము అనిపేరు విషారదం సో శారం దుఃఖం శారం ద్యతి ఖండయతి ద్యో అవఖండమే అనే ధాతువు ద్యో షో అలాంటి ధాతువులు కొన్ని ఉన్నాయి దానికి షోకి అవుతుంది దో దో అవఖండమే ఆ యకారం ద్యతి అవుతుంది ద్యతి అంటే ఖండయతి అని అర్థం సో దో అవఖండమే సో శారం దుఃఖం ధ్యతి ఖండయతి ఇది శారద శారద అని పేరు ఉన్నది కదా అమ్మవారికి శారద అంటారు ఎందుకంటే దుఃఖాన్ని ఖండిస్తుంది కనుక సో ఆ శారద అనేదానికే శారదం అనండి స్త్రీలింగం బదులు నపుసుకలింగం చేస్తారు ఇవి అనే ఉపసరిస్తుంది విశేషణ అంటే ప్రత్యేకం గొప్పగా దుఃఖమును ఖండిస్తున్నది విశారదం అనేది దాని యొక్క వ్యుత్పత్తి ఎటిమాలజీ ఇప్పుడు దాని అర్థమైతే మటుకు నిర్మలము ఆకాశము నిర్మలంగా ఉంటుంది వాయువు నిర్మలంగా ఉండదు వాయువులో ధుమ్ము ధూళి అన్నీ ఉంటాయి గంధములు ఉంటాయి సువాసనలు దుర్వాసనలు ఉంటాయి వాయువులో పొల్యూషన్ ఉంటుంది అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ పొల్యూషన్ ఆకాశానికి ఉండదు ల్యాండ్ పొల్యూట్ చేస్తారు వాటర్ని పొల్యూట్ చేస్తారు ఎయిర్ని పొల్యూట్ చేస్తారు కానీ ఆకాశాన్ని ఎవరు పొల్యూట్ చేయలేదు ఆకాశం ఈజ్ నాట్ ఎ పొల్యూటబుల్ ఆ స్థితి ఏదైతే ఉంటుందో దానికి విశాలదం మనకి వినీల ఆకాశంలాగా ఏ రకమైనటువంటి వైషమ్యం కానీ విశేషం కానీ గుణము కానీ ధర్మము కానీ క్వాలిటీ కానీ అవే మాటలు మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఏమీ లేకుండా ఆకాశం వలే ఉండాలండి ఆత్మతత్వం వచ్చింది ఆకాశం ఇంకేం వర్ణిస్తారు దాన్ని విశారద విశుద్ధం అంటున్నారు ఇంకా అంతకంటే ఏమంటారు దాన్ని విశుద్ధమాత్మతత్వం ఎస్మాత్ ఆత్మతత్వము అట్టిది కనుక తస్మాత్ అందువలన శాంతి మోక్షోవా నాస్తి కర్తవ్య ఇర్థరు శాంతిని కానీ మోక్షాన్ని కానీ మీరు క్రియ ద్వారా సంపాదించనక్కరలేదు ఒక ప్రాసెస్ యొక్క రిజల్ట్ అది కాదు మీరు దాన్ని కొత్తగా క్రియేట్ చేయనక్కరలేదు శాంతి అంటే నిరతిశయ ఆనంద అవాప్తి ఆ శాంతంగా ఉండటమే అదే ఆనందం అంతకంటే గొప్ప ఆనందం అనేది సృష్టిలో ఎక్కడా లేదు మీరు స్వర్గానికి వెళ్ళినా బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా ఆ శాంతావస్థ నుంచింది వేరే ఏమీ లేదు అది ఒక అది తెలుసుకోవాలి ఆ విధంగా స్వర్గం ఉంది దీనికంటే బాగుంటుందేమో అనుకుంటే వీడు వీడింకా అపూ అపూర్ణుడుగానే మిగిలి ఉంటాడు అలాగే శాంత శాంతి మోక్ష అంటే నిఖిల అనర్థ నిర్వృతి నాకు ఏ అనర్థము లేదు నాకు ఏ అనర్థము లేదు అనర్థములన్నీ దేహానికి మనస్సుకి ఉంటాయండి మీరు దేహంతో మనస్సుతోటి మమేకం కాకుండా మీ ఎందు ఏ అనర్థము ఉండదు అనే మనిషి తన ఎందు అనర్థాన్ని ఆరోపించుకుంటాడు ఇప్పుడు నల్లగా ఉన్న అమ్మాయిలు మేము తెల్లగా లేకపోయేమే అని దుఃఖిస్తారు మీకు తెలుసా ఇది తెల్లగా ఉన్న అమ్మాయిలు మేము మరీ తెల్లగా ఉన్నామే అని దుఃఖిస్తారు వాళ్ళు ఏం చేస్తారో ఒక సన్లోషం ఒక లోషం రాసుకుని ఆ బీచ్ ఒడ్డున ఎండలో పడి ఎండలో ఈ వంకాయ దాన్ని ఏదో అంటారు వంకాయ మగ్గిపోతుంది చూడండి ఆ వేడికి కమిలిపోయినట్టుగా దాన్ని ట్యానింగ్ ట్యాన్ అంటారు కమిలిపోవడం అలా ఎండలో కమిలిపోతూ ఉంటారు నాకు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు నేను ఎక్కడెక్కడిపోతూ ఉంటాను ఆ మహామాస్ అక్కడికి వెళ్ళినప్పుడు లేకపోతే కాలి వెళ్ళినప్పుడు పసిఫిక్ కోషన్ మీద అక్కడ అక్కడ కనపడుతూ ఉంటారు ఇండియాలో కూడా మొదలుపెట్టినట్టు ఉన్నారు ఈ మధ్యనే కొంతకుంటున్నారు గోవాలో వెళ్తే వీళ్ళందరూ ఉంటారు నేను ఎప్పుడు గోవా వెళ్ళలేదు సో ఎనివే సో మనిషి ఏదో ఒక అనర్థాన్ని ఊహించుకుంటాడు కొంతమంది జుట్టు ఎక్కువైందని దుఃఖిస్తూ ఉంటారు కొంతమంది జుట్టు తగ్గిందని దుఃఖిస్తారు బరువు ఎక్కువయ్యామని కొంతమంది దుఃఖిస్తారా కొంతమంది బరువు తగ్గిపోయేమని దుఃఖిస్తారా తెలుసా మీకు కాబట్టి ఏదో ఒక అనర్థాన్ని నెట్టి మీద వేసుకుని ఇది కొంతమంది శిష్యులు ఎక్కువే దుఃఖిస్తారు కొంతమంది శిష్యులు లేరని దుఃఖిస్తారు అన్నీ ఉంటాయి ఆశ్రమాలు చిన్నవైపోయాయని కొంతమంది దుఃఖిస్తారు మా ఆశ్రమం చాలా చెమది డొనేషన్సే లేవని కొంతమంది దుఃఖిస్తారు మా ఆశ్రమం మరీ పెద్దది అయిపోయింది నేను నేను నిర్వాత చేయలేకపోతున్నాను బాబోయే నీకొకటి దుఃఖిస్తారు ఏదో ఒక అనర్థాన్ని నెక్కి మీద వేసుకుని మనుషులు దుఃఖిస్తూనే ఉంటారు ఇవన్నీ కూడా మానసిక కల్పనలు తప్ప ఏ అనర్థము నా ఎందు లేదు నాకు ఏ హాని లేదు ఈ సృష్టి మొత్తంలో నన్ను హాని చేయగలది ఏదీ లేదు ఈ సృష్టి మొత్తంలో నేను భయపడదగ్గది ఏదీ లేదు సకల అనర్థ నిరువృతి అదే మోక్షము ఈ మోక్షం గురించి ఇంకా కొన్ని మాటలు చెప్పాల్సినవి ఉన్నాయి అవి రేపు శ్లోకం రేపు క్లాసులో చెప్పి ఈ శ్లోకాన్ని ఫినిష్ చెప్పాలి ఓం పూర్ణమ పూర్ణ పూర్ణ పూర్ణమే పూర్ణస్సు పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీముఖ్యో నమో